పట్టుకొని పోతే నామి దగ్గరికి నేను వెళ్ళాను కాబట్టి భగవంతుని యొక్క నామాన్ని స్తుంచడం కీర్తించడం స్తోత్రం చేయడం ఏదైతే ఉందో ఇంతకన్నా పరమ పవిత్రమైనటువంటి కర్మలు మనం చేయగలిగినవి ప్రపంచంలో ఏవి లేవు ఎందుకని అవరోధాన్ని తొలగిస్తూ ఉండే ప్రతిబంధకాన్ని తొలగిస్తూ ఆత్మ ఆత్మజ్ఞానం కలగడానికి భగవంతుని యొక్క కృప అవసరమైతే ఈ పాపాలను ప్రక్షాళన చేయడానికి తటస్థం చేయడానికి దీనికి కావలసినటువంటి సూక్ష్మ ఫలితం ఏదైతే ఉందో ఆ అదృష్ట ఫలం దయ కరుణ పరమేశ్వరుని కృప మన మీద పడేది వీటితోనే కనుక అందుకని భగవంతుని స్థుతించాలి ఇలా స్తోత్రాలు చాలా ఉన్నాయి మన సంస్కృతిలో वी अत्यदुतमेंोत्र दाखी मरुक सातोत्र अदी रुद्रम श्री रुद्रम श्री रुद्रम श्रीरुद्रेनसा श्री रुद्रम। श्री रुद्रम। रुद्रमंत ना वस्तू उ अद्भुत भगवंत दिव्य वैभवल चूस्त बोता ఇది రుద్రం అందులో వేదంలో ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఈ రుద్రాన్ని ఆధారం చేసుకునే సహస్రనామాలు వచ్చాయేమో అర్థమవుతుంది విష్ణు సహస్రనామం గాని శివస్రనామం గాని భీష్ముడు పలికినటువంటి విష్ణు సహస్రనామం అట్లాగే శివసహస్రనామం లలితా సహస్రనామం వీటన్నిటికి ఆధారం ఇక్కడే అనిపిస్తాం ఎందుకంటే అంతవరకు రుద్రం వరకు భగవంతుని యొక్క నామాలని వరుసగా ఇట్లా స్తుంచడం అనేటువంటిది ఎక్కడ కనిపించదు అందువల్ల రుద్రం పరమ పవిత్రమైంది అని ఎందుకో తెలుసా విద్యాసుకృష్ట రుద్రైకాదశిని శ్రుత పంచాక్షరీత శివ ఇక్షరద్వయం శాస్త్రంలో ఇదొక అద్భుతమైన శ్లోకం ఏంటో తెలుసా విద్యాసు అష్టాదశ విద్యలు ఉన్నాయి అద్భుతమైనటువంటివి వాటిల్లో పద్దెనిమిది విద్యలు అద్భుతమైన విద్యలు ఉండేది వాటిల్లో విద్యాసు అష్టాదశ విద్యల్లో శృతిరుత్కృష్ట శృతి హీ వేదం ఉత్కృష్ట కాబట్టి విద్యలు ఎన్నో ఉండినా అన్ని విద్యల్లో ఉత్కృష్టమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది వేద విద్య రుద్రైకా రుద్రైకా శృత అధీతమా అన్ని విద్యల్లోకి వేద విద్య ఎందుకంటే వేదంలో సమస్తం ఉంది పూర్ణ జ్ఞానం మనకు లభ్యమవుతుంది ఉపనిషత్తులు ఉన్నాయి ముఖ్యంగా అర్థమవుతుంది కాబట్టి అటువంటి వేద విద్య ఏదైతే ఉందో దానికి మించినటువంటి విద్య లేదు విద్యాసు శృతి ఉత్కృష్ట కాని ఈ వేదంలో మళ్ళీ యజుర్వేదం దొడ్డది ఇప్పుడు మొన్న మీరు విన్నారు చూసారా తైత్రయం ఇంకో ఉపనిషత్తు ఏమి విన్నారు కఠా తైత్రయం ఎంత యజుర్వేదం ఎందుకనే తెలుసా ఏకాదశ అంటే పదకొండు అనువాకాలతో రుద్రం ఉంది ఇందులో రుద్రేకాదశ నీ శ్రుత కాబట్టి ఆ యజుర్వేదంలో రుద్రం ఉంది కాబట్టి అన్ని విద్యల్లో కన్నా వేదం శ్రేష్టమైనటువంటి విద్య ఆ వేదాల్లో కూడాను యజుర్వేదం శ్రేష్టమైంది ఆ యజుర్వేదంలో రుద్రం శ్రేష్టమైంది ఎందుకనండి రుద్రం శ్రేష్టం ఎన్నో ఉన్నాయి మంత్రాలు ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి వేదంలో ఎందుకని రుద్రమే శ్రేష్టం త్ర పాక్షరీ పంచాక్షరి ఏదైతే ఉందో నమ శివాయ ఓం నమ శివాయ ఇది ఎక్కడ దొరికిందో తెలుసా ఈ రుద్రంలో దొరికింది నమశంభవే చయోభవే చమశంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయ అర్థమైంది ఇప్పుడు నమశంభవేచ మయోభవే చ మీకు ఎనిమిదో అనువాకం వచ్చినప్పుడు వస్తుంది చెప్తాను నమశంభే చ నాకు ఇప్పుడు సుఖాన్ని ఇచ్చేవాడు పరమాత్మ ఇప్పుడు సుఖం పడుతున్నానంటే పరమాత్మ కృప మవేచ ఇప్పుడే కాదు తర్వాత కూడా సుఖాన్ని ఇచ్చేవాడు నమశంకరాయ కాబట్టి సుఖాలన్నీ కూడా నేను ప్రాపంచమైన సుఖాలన్నీ కూడా నాకు కలుగుతున్నాయి అంటే పరమాత్మ అనుగ్రహం మయస్కరాయచ ఆ పరమాత్మ వల్లే నాకు మోక్షం కూడా లభ్యమవుతుంది నమశివాయచ అర్థం అవుతుంది ఇప్పుడు మయస్కరాయ నమ శివాయీశ నమ శివాయ పంచాక్షరి కదొరికింది అసలు మూల పంచాక్షరి కనుక తత్ర పంచాక్షరి ఇప్పుడు అర్థమవుతుంది మీకు అన్ని విద్యల్లో వేద గొప్పది వేదంలో యజుర్వేదం గొప్పది जुर्वेद यजुर्वेद्राध्याय रुद्राध्याय गोपदे आ रुद्राध्याय पंचाक्षर नम च नम शिवा नमस्कार दाटे पंचाक्षरिटे रेक्षर शिव इति अक्षर రెండే రెండు అక్షరాలట ఏమిటో తెలుసు అది శివ శివ శివ మంగళస్వరూప కాబట్టి వేదం చాలా గోడ దొడ్డది వేదంలో యజుర్వేదం యజుర్వేదంలో రుద్రం రుద్రంలో నమశివాయ పంచాక్షరి ఆ నమశివాయలో ఇప్పుడు చూడతామక్ష నమ శివా అదీశ నమీస శివ యానా శివుడు జాలం శివ శివ శివాయ నారధ శివ శివ శివాయన రాధ శివనామము వినలేదా శివ శివ శివాధా శివనామము వినలేదా శివ శివ శివాయన రాధ హర హర హర హర అనలే హర హర హర హర అనలే హరరర తుడ హర హర హర హర హర హర హర అనలే హరరరర భ Shiva Shiva Shiva Yanarada Shiva Namu Vinaleda Shiva Shiva Shiva Yanarada Aaaaah Aaaaah Aaaaah Aaaaah Aaaaah క్షణో ఏదో తుదిక్షణము ఏ క్షణము ఏదో తుతిక్షణము శివ స్మరణమీ ప్రతిక్షణము ఏ క్షణమో ఏదో తుదిక్షణము శివ స్మరణమీ ప్రతిక్షణము శివ స్మరణమే ప్రతిక్షణము శంకర మదిలో కూలిచిన శంకర మదిలో కూలిచిన శంకర మదిలో కౌలిచిన పాపము క్షయము ప్రాప్తి మోక్షము శంకర దేవుని మదిలో కూలిచిన పాపము క్షయ్యము ప్రాప్తిను సును మోక్షము శివ శివ శివాయన శివనామము వినలేదా శివ శివ శివాయన hara hara hara hara analeva hara hara hara hara analeva hara hara hara hara analeva hara bhaktudau కాలేవా, హరతుడవ కాలేవా శివ శివ శివాధ శివనామము వినలేదా శివ శివ శివ కాబట్టి శివ శివ శివ ఇది అక్షరద్వయం ఓకే కాబట్టి అన్ని స్థుతుల్లో రుద్రం పరమ పవిత్రమైనటువంటిది ఇది యజుర్వేద తైత్రీయ సంహితలోనే ఉంది శుక్ల యజుర్వేదంలో ఉంది కృష్ణ యజుర్వేదంలో ఉంది రెండిట్లో ఉంది కొద్దిగా పాఠాంతరాలుంటాయి కొన్ని శ్లోకాల్లో కొన్ని అక్షరాల్లో తేడా ఉంటాయి తారతమ్యాలుంటాయి తప్ప శుక్ల యజుర్వేదంలో ఉంది కృష్ణ యజుర్వేదంలో కూడా రెండిట్లో ఉంది కానీ శుక్ల యజుర్వేదంలో ఉండేటువంటి ఈ రుద్రాధ్యాయాన్ని ఉత్తర దేశీయాలు ఎక్కువగా ఉంటారు మనం కృష్ణ యజుర్వేదం ఇప్పుడు మన కృష్ణ యజుర్వేదం అంతర్గతమైనటువంటి తైత్రీయం ఎట్లాగైతే అధ్యయనం చేశారో అలాగే కృష్ణ యజుర్వేదంలో ఉండేటువంటి ఈ రుద్రాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోబోతున్నాం ఈ ఉపన్యాసాలు కనుక రుద్రము అనేటువంటిది పరమేశ్వరుడికి సమ్మతించి నమక చమకములతో పరమేశ్వరుణ్ణి ప్రార్థించేటువంటి అద్భుతమైనటువంటి ప్రకరణం ఈ రుద్రాధ్యాయం అనేటువంటిది అర్థమైంది ఇందులో నమకం ఉంటుంది చమకం ఉంటుంది ఓకే యశస్వమే భగస్వమే ద్రవిణంచమే అంటూ పోశ్చమే చామే చామే. నమ నమహ నమహ నమహ అనేటువంటి పదంతో ఉండడం వల్ల ఇది నమకం ఇంత ఇంకేం చా మే చా మే మా చా మా చా ఉంది గనక చమకం అర్థమవుతుందా ఇప్పుడు మొదట నమ్మకం ఉంటుంది తర్వాత చమకం ఉంటుంది నమ్మకంలో పదకొండు అనువాకాలు చమకంలో పదకొండు అనువాకాలు చమకం అంటే ఏంటంటే ఇప్పుడు చూసాం కదా ఏంటి అర్థం యశ్వమే అయ్యా నాకు కీర్తి చూడండి తమస్ ఇది చూడండి నాకు కీర్తినివ్వు భగశ్వమే నాకు సౌభాగ్యాన్ని స్వామి నాకు ధనమివ్వు శివ చమకంలో మొత్తం ఇదే నాకు అది అదివు ఇదివ్వు ఎన్ని తెలుసా మొత్తం చమకంలో ఉండేది మొత్తం కోరికలో త్రీ ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ అందుకని శత్రుద్రియం చెప్తాను మీరు అర్థమైంది ఇప్పుడు మూడు ఇప్పుడు నేను అయి మీరు మంచి భక్తులు గనక మీరు నవ్వితే నాకు డౌట్ వస్తుంది నవ్వకపోతే ఏం బాధలేదు ఇప్పుడు భక్తులు కనుక అంటే అవును నిజమే కదా అట్లే కాబట్టి మేమంతా భక్తులమే ఎందుకు భక్తులు కాకపోతే ఇలా ఎందుకు కూర్చొని భగవంతుని యొక్క విషయాన్ని వింటాం పుణ్యశ్రవణం ఎందుకు చేస్తాం మనం ఇదంతా ఓకే రేపు మన భక్తికి మెచ్చి సడన్ శివుడు కనబడిపోయినాడు అనుకోండి మనం ఊహించాం మనం ఏదో చేసుకుంటూ ఉంటాం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వర అనగానే భక్త అన్నాడు అనుకోండి మనం ఎక్స్పెక్ట్ చేయలేం మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఇదంతా అయిపోతే తొందరగా రొట్టెప్పుడు తింటాం అని ఆకలిగా ఉంటే అది ఉంటాం కానీ మనం మన రొట్టి మీద ఉంటాం కానీ రుద్రుడు వస్తాడని అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం రుద్రుడు దేవుడు మహాదేవుడు వచ్చేసాడు వచ్చేసి భక్త అని త్రిచూరం అది పెట్టుకొని నీకేం కావాలి నాయన నమస్తే అస్ భగవాన్ విశ్వేశ్వర అని గనక వచ్చేసాను ఏం కావాలి నీకేం కావాలి అది ఇస్తాను మీరు కొద్దిగా ఆలోచించండి సపోజ్ మీ దగ్గరకు వచ్చాను మీరు అట్లా ఆలోచిస్తాను అర్థం అవుతుంది మీరు నా దగ్గరికి ఎందుకోసం ఉంటారు ఇంకా నాకన్నా ఎవరు దొరకలేదా అది కాదు వచ్చాడు అనుకోండి ఏమైంది నష్టం భగవంతుడు వచ్చాడు అనుకోడు అది కూడా కష్టమా భగవంతుడు మంగళకరమైనటువంటి వాడు ఆయన దర్శించడం ఏం కావాలి వచ్చారనుకోండి వస్తేనే ఏం కావాలంటే ఏం అడుగుతారు మీరు అడగలేము మనమే అదే వస్తాడని తెలిస్తే ముందు రాసుకుంటాం అన్నీ ఏమేం కానీ కానీ మనకు ఒకటి తెలుసు మనం మాన ముఖానికి ఆయన రావడం ఏదో చేసుకుంటా పోతాం మనకు స్వామి దగ్గరికి కడిపించుకోవాలి వారు ఏదో ఒకటి చెప్తుంటాడు మనం ఏదో చేసుకుంటా ఏం మంచి జరిగితే మంచి జరిగితే లేకపోతే లేదు పెద్దడు సీట్ వస్తుంది అమ్మాయి పెళ్ళి అయిపోతుంది భగవంతుడు కనపడి నీకు ఏం కావాలి అని అడుగుతాడు వాట్ యుంట్ భక్త ఏం కావాలి నీకు అని అడుగుతాడు మనం ఎక్కడ అనుకున్నాం అందువల్ల ఏం చేస్తాం తెలుసా మనకు ఏమడిగితే ఏం పోగొట్టుకుంటామని స్వామి మళ్ళీ రేపు వస్తావా ఎందుకంటే మా కన్సల్ట్ చేసి ఆవిడ ఆలోచనలు కూడా కొద్దిగా తీసుకొని భగవంతుడు ఇన్నిసార్డు వస్తాడా ఆదిసంగం ఏమి జంగం దేవరా రోజు రావడానికి ఆదిసంగం రోజు వస్తాడా అప్పుడు అంటాడు ఓ రే దురదృష్టుడా దురదృష్టవంతుడా నేను వచ్చి ఏదో ఇవ్వాలంటే నన్ను మళ్ళీ రేపు మళ్ళీ నాకు పోస్ట్ పోను ఏంటి రేపు ఇంకా రాను వెళ్ళిపోతాడు అందువల్ల మీకు ఏ బాధ లేకుండా మీరు ఒక పని చేయండి చమకం కంఠస్థం చేసి భగవంతుడు వచ్చి ఏం కావాలి భర్త ఉండు చమకం స్టార్ట్ చేస్తే మూడు వందలు దాంట్లో భగవంతుడు ఓరే నాయన నమక చమకాలు ఎంతకాలం ఉన్నాయి గానీ ఇట్లా ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరూ లేరు శృతి మందిరే తప్ప అర్థమవుతుంది ఏమిటే ఇంకేది మిస్ మీరు అన్ని వచ్చేసి ఉంటాయి దాంట్లో మీరు చూడండి చమకంలో అన్ని మీకు కార్లు గుర్రాలు ఏ డబ్బులు పిల్లలు మనవాళ్ళు వాళ్ళు వీళ్ళు పేర్లు ప్రఖ్యాతులు ఎన్ని ఉన్నాయో అన్ని దొరుకుతాయి చమకం సరేనా అయితే స్వామీజీ భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా ఈ కోరికలేంటి ఇవన్నీ అడగడం ఏంటి అదే చమకం మరి ఇవన్నీ అడగడం ఏంటి ఇంకెవరిని అడగమంటావా సరే అడిగాం ఇంకెవడు ఉండాడు దిక్కు అడగడానికి ఎవరుండ చెప్పండి సన్యాసి సన్యాసి రాసుకుంటే ఏంటి ఇప్పుడు నేను పోయి ఎవరితో చెప్పాను ఎవరిని పోయి అయ్యా నువ్వు చేయను ఏ ఉండేది ఒక్కడే గనక హే భగవాన్ హే పరమశివ నువ్వు తప్ప ఏ దిక్కులేదు గనక నాకు కోరికలైనా కూడా నీకే చెప్పుకుంటా అది చమకం కాబట్టి నాకు అది ఇది ఇది అది అని పిల్లల ఏడుస్తానే తండ్రి కోసం బిడ్డ కూడా నాన్న నాకు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టావు ఇది కొనిపెట్టవు కాబట్టి నేను తెలుసుకున్నా నాకు తండ్రి నువ్వేనని అందుకని నేను అడుగుతున్నా ఇవన్నీ అది చమకం నమ్మకం ఏంటో తెలుసా తమాష నాకే దొద్దు ఆ ఇది వ్యవహారం చమకంలో అన్నీ కావాలి నమ్మకంలో ఏం అవసరం లేదు నమహ నమ ఇతి ద్వేక్షరే అక్కడ చమా చమా చమా చమ మా మా మా మే మే మే ఇక్కడ ఉండ నా మా మా నాది నా లేదు అంతా నీదే ఏంటో తెలుసా ఇది అందువల్ల చమకం కన్నా ప్రశస్తమైంది ఎందుకు చెప్తారంటే చమకంలో మూడు ఇచ్చేశాడు అనుకోండి మూడు కోరికలు ఉన్నాయి అందులో ఆ మూడు వందలు ఇచ్చేసాడు అనుకోండి భగవంతుడు అయినా ని నింజత్వం పోదు ఓకే ఎందుకో తెలుసా తనని నీకు ఇవ్వడం లేదు అన్నీ ఇస్తున్నాడు కానీ తనని నీకు ఇవ్వడం లేదు నమహ నమహ నమహ నాదేమి లేదు అంటే అంత నీదే నేను కూడా నీవే నీవే నేను స్వమే స్వమేవాహం స్వమేవాహం అహం త్వమేలా నువ్వే నేను ఇది నమ్మకంలో ఉండేటువంటి తమాషా అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి నమ్మకంలో పదకొండు అనువాకాలు ఉన్నాయి ఒక్కొక్క అనువాకంలో పదమూడు లేక పద్నాలుగు శ్లోకాలుంటాయి అర్థమవుతుంది మంత్రాలు ఉంటాయి స్థుతులుంటాయి ఇట్లా పదకొండు అనువాకాలు నమ్మకంలో ఉన్నాయి చమకంలో కూడా పదకొండు అనువాకాలు ఉన్నాయి చమకంలో మూడు సార్లు చమే చమే చమే అని అది ఇది అని ఇక్కడ నమ్మకంలో రెండవ అనువాకం దగ్గర నుంచి తొమ్మిదవ అనువాకం వరకు మధ్యలో మూడు వందల సార్లు నమహ వస్తుంది మూడు వందల సార్లు అక్కడ మూడు వందల కోరికలు చమక ఇక్కడ మూడు వందల వద్దు నమహ నమహ నమహ నమహ నువ్వే నువ్వే నువ్వే కావాలి నాకు ఇది నమ్మకం అర్థమైంది అందువల్ల ఈ మూడు సార్లు నమహ నమహ అని పరమాత్మ అనడం చేత చమకంలో చమే చమే అంటూ మూడు సార్లు నమహ నమహ అంటూ నమ్మకంలో మూడు సార్లు ఉండడం దీన్ని శత రుద్రీయం అన్నారు సర్వోపనిషదాం సారహ శ్రీ రుద్రాధ్యాయ అన్ని ఉపనిషత్తుల యొక్క సారం ఈ రుద్రాధ్యాయం రుద్రాధ్యాయం అంటే నమక చమకాలు కలిపి కానీ దీంట్లో మీకు అవసరం లేదు చెప్తున్నా శైవులు శైవ మతస్థులు రుద్రం చమకం తీసుకోరు కొందరు నమక చమకాలు కలిపి రుద్రం అంటారు రుద్రాధ్యాయం మనం అద్వైత సంప్రదాయంలో నమ్మకం చమకం రెండు కలిపి మనం శ్రీ రుద్రాధ్యాయం అంటున్నాం అయితే మీకు ఇప్పుడు నేను పది రోజులు చెప్తాను పన్నెండు రోజులు చెప్తాను తెలియదు కానీ ఇది నేను చెప్పేది నమ్మకమే ఈ పదకొండు అనువాకాలు సరిపోతుంది ఇది శత రుద్రీయం శతరుద్ర రుద్రోపనిషత్తు కూడా పేరు ఆ ఉపనిషత్తే ఇది ఎందుకని అన్ని ఉపనిషత్తుల యొక్క సారం సర్వోపనిషత్ సారాధ్యాయ అర్థమవుతుంది కాబట్టి సమస్త ఉపనిషత్తుల యొక్క సారం ఇది అందుకని దీని రుద్రోపనిషత్తు అని కూడా అన్నారు ఇది ఉపనిషత్ అందువల్ల ఇది శతరుద్రియం ఇది శతరుద్రియం ఈ పేరు ఎక్కడైనా విన్నారా శతరుద్రియం అనే పదం ఎగ్జాక్ట్లీ కైవల్యోపనిషత్ రెండు ఉపనిషత్తులు చెప్పినప్పుడు మొదట అయిపోతుంది శతరుద్రి రాలేదు అక్కడ య శతరుద్రీయమదీతే సో అగ్నిపూతో భవతి సురాపానాతి బ్రహ్మహర్పూతో తస్మాదవిము ఆశ్రితో సుద్వా జపేత్ అనేన జ్ఞానమాప్నోతి సంసారాణవనాశనం తస్మాదే విధి కలూషన్ య శ్రీయైతే ఈ శతరుద్రియాన్ని ఈ రుద్రాన్ని ఈ నమకాన్ని ఎవరైతే అధీతే ఎవడైతే దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాడో సో పూతో భవతి సహ అగ్ని భవతి అగ్ని ద్వారా నిప్పు ద్వారా ఎట్లాగైతే నిప్పు శుద్ధి చేస్తూ పోతుందో పూతోభవతి శుద్ధోవతి ఇది పవిత్రోభవతి కాబట్టి శుద్ధి పడుతూ ఉన్నాడట బ్రహ్మ హత్యాత్ పూతోభవతి సురాత్ పానాత్ పూతో భవతి చూచారా సురాత్ సురాం నా పిబేత్ ఇది నిషిద్ధ కర్మ నువ్వు మద్యపానం చేయకూడదు అలా చేసిన దానివల్ల ఏ పాపం అయితే వస్తుందో సూక్ష్మ పాపం సురాపానాత్ పూతోభవతి ఆ సురాపానం చేయడం వల్ల వచ్చేటువంటి అదృష్ట ఫలం పాపం ఏదైతే ఉందో సూక్ష్మ ఫలితం పూతోభవతి శుద్ధి అవుతూ ఉంది అర్థం కదా కృత్యాకృత్యాత్ పూతోభవతి కృత్య అకృత్యాత్ పూతో భవతి కృత్య చెయ్యవలసిన పని వట్ ఈస్ టు బి డన్ అకృత్య వట్ ఈస్ నాట్ టు బి డన్ ఏ పని అయితే చెయ్యవలసిందో చెయ్యవలసిన పని చెయ్యకపోవడం వల్ల వచ్చేటువంటి పాపం అకృత్య చెయ్యకూడనటువంటి పని చేయడం వల్ల వచ్చేటువంటి పాపం కృత్య కృత్యాత్ పూతో భవతి శుద్ధోతి అర్థమైంది ఈరోజు మొత్తం సబ్జెక్ట్ అంతా కవర్ అవుతా ఉంచు ్రహ్మహత్యాత్పూతో భవతి బ్రహ్మహత్య అంటే సత్యం జ్ఞానం అనంత బ్రహ్మహత్య అంటే ఇక్కడ బ్రాహ్మణుడని అసలు ఉదా ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణుడంటే ఓ సత్పురుషుడు అని అర్థం కాబట్టి అటువంటి సత్పురుషుణ్ణి బాధిస్తే వచ్చేటువంటి పాపం ఏముందో అది కూడా పోతుంది అవుతుంది స్వర్ణస్థే ఆత్తో భవతే ఆ రోజుల్లో స్వర్ణస్తే ఆత్ పూతో భవతే అయ్యా బంగారు దొంగలించడం వల్ల స్వర్ణం దొంగతనం చేసిన దానివల్ల ఏ ఫలితం అయితే వస్తుందో పాప ఫలితం అది కూడా పోతూ ఉంది శుద్ధి పడిపోతూ ఉన్నావు స్వర్ణస్తే యాత్ పూతోభవతి ఎందుకని దొంగతనం చేయడమేమో స్థూలకర్మ దానికి దృష్టఫలం ఏంటో తెలుసా అప్పుడే చూడొచ్చు మనం వ్యక్తిలో ఆ నలకటి ఉంటుంది అయ్యో నేను తప్పు చేశాను కానీ లోపల భావన ఉంది అది సూక్ష్మ కర్మ దానికి సూక్ష్మ ఫలితం కాబట్టి దొంగతనం చేస్తున్నాడు అనుకోండి దానివల్ల వచ్చేటువంటి దృష్టఫలం అదృష్ట ఇది కూడాను పోతోభవతి శుద్ధోవతి చూసారా తస్మాత్ అవిముక్తం అవిముక్తం తస్మాత్ అవిముక్తం భవతి ఆశ్రి అవిముక్తం ఆశ్రితో భవతి ఇది ఒక పదం నేను అక్కడ చెప్పాను మీరు మర్చిపోయి ఉంటారు నాకు ఐఎమ్ షూర్ తస్మాత్ దేర్ఫోర్ తస్మాత్ అవిముక్తం ఆశ్రితో భవతి చూడండి ఆ పదం అవిముక్తం అవిముక్తం అనేటువంటి వాణ్ణి నువ్వు ఆశ్రయిస్తావు తస్మాత్ దేర్ఫోర్ ఈ రుద్రాధ్యాయాన్ని శతరుద్రియాన్ని పఠించడం వల్ల ఎవరు అవిముక్తం పరమేశ్వరుడు స్వామిజీ డేంజరే ఏంటని ముక్తం వీ ప్రిఫిక్స్ పడింది కనుక విముక్తం అంటే విడిపిడిపోయిన అవిముక్తం అంటే బంధం కదా అనుకోవచ్చు మీరు కాదు అవిముక్త అనేది అద్భుతమైన పదం ఈరోజు అది ఒకటి నేర్చుకోండి మనకు ఉత్తర హిందుస్థానంలో అవిముక్తేశ్వరాలయం అని కూడా ఉంది అవిముక్తేశ్వరాలయం బెనారస్ దగ్గర కాశీ దగ్గర అవిముక్తేశ్వరాలయం విముక్తహ అవిముక్తహ అంటే విముక్తం కాదని కదా దాని అర్థం విముక్త అంటే ఏంటంటే పశవహ పశువులు ఇక్కడ అర్థం ఎందుకో తెలుసా కృత్య అకృత్య ఏవి చెయ్యాలి ఏవి చేయకూడదు అనే ధర్మాలు నీకే గాని పశువులకు లేవు కాబట్టి ఈ పశువులు ఇప్పుడు గాడితే తన్నింది అనుకోండి దాన్ని కేసి పెట్టేవాడు కేసు పెడితే అది పోయి నామినేషన్ వేస్తుంది అర్థమవుతుంది కనుక అదే మనిషి అయితే ఉంది ఎందుకంటే ధర్మాధర్మాలు మనిషికే కానీ దానికి మాత్రం కాదు కాబట్టి అది ధర్మాధర్మాన్ని విముక్త చూచారా అది విముక్త దే పశవహ విముక్త అంటే ఎవరో కాదు పశవహ అవిముక్తహ అంటే ఆ ఇక్కడ ఏంటంటే ప్రభు పశుపతి విముక్త పశవ అవిముక్త వాటికి ప్రభు ఎవరు పశుపతిహిస్ ఫోర్ అవిముక్తం ఆశ్రి ఈ రుద్రాధ్యాయాన్ని శతరుద్రీయాన్ని నువ్వు అధ్యయనం చేయడం వల్ల ఆ అవిముక్తేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో పరమాత్మ ఆయన్ని ఆశ్రయించిన వాడివి అవుతావు అత్యాశ్రమీ కాబట్టి ఎవడైతే జిజ్ఞాసుగా ఉన్నాడో ఎవడై అత్యాశ్రయం అంటే సన్యాసి కూడా అర్థం सन्यासभा अर्थ अत्याश्रमी सर्वद्वा जपेत अत्याश्रमी सन्यास अमसा जपेत सकृद्वा सकृत् वे ले सकृद्वा अं अकेशन अद्राध्याल टाइम बिजी इपड़े रुद्राध्याय अंत తీరుకున్నప్పుడు చదువుకున్నా ఆయన ఎవరికి గృహస్థులకి వీళ్ళందరికీ సన్యాసికి నో ఎందుకని నో అదర్ వర్క్ అత్యాశ్రమి సన్యాసి అనుకున్నాం అనుకో సర్వదా జపేత్ మీరు సకృద్వా జపేత్ స్వామిజీ మేము సర్వదా జపేత్ దేర్ ఫర్ యుర్ ఆల్సో సన్యాసిన్స్ అర్థమైందా సర్వదా సకృద్వా జపేత్ అనే జ్ఞానం ఆప్నోతి దీనివల్ల నువ్వు జ్ఞానాన్ని పొందుతావు ఎటువంటి జ్ఞానమో తెలుసా ఈ భవ సంసారం అనేది సాగరం దాన్ని సమూలంగా పీల్చేసేటువంటిది నాశనం చేసేటువంటిది తస్మాదేవం విధిత్వైన ఈ విధంగా ఎవడైతే ఆ పరమాత్మ యొక్క శతరుద్రీవ ఉండేటువంటి పరమేశ్వరుడు యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో కైవల్ కైవల్యంపదం అశ్ను వాడు కైవల్య పదాన్ని పొందుతున్నాడు మోక్షాన్ని పొందుతున్నాడు కైవల్య పదమ శనుత ఇ అర్థమవుతుందా ఇప్పుడు ఇది నమకం చమకంలో ఉండేటువంటి విషయాలు కాబట్టి రుద్రాధ్యాయంలో పరమాత్మని నమహ నమహ నమహ అంటూ ప్రార్థించడం కనుక ఓం నమో భగవతి రుద్రాయ అంటూ స్టార్ట్ అయిపోతాం రేపు మీ దగ్గర పుస్తకాలున్నాయి కానీ మొదట విఘ్నేశ్వర ప్రార్థన రుద్రం చదివేటప్పుడు నమక చమకాల ముందు విఘ్నేశ్వర ప్రార్థన ఉంది రేపు రాగానేది చెప్తాను మీకు ప్రారంభంలోనే ఎందుకని ఆయన విఘ్న రాజా మనకు విఘ్నాలు లేకుండా చేయాలి ఆ కురు హే భగవాన్ విఘ్నేశ్వర ఎందుకని మంగళాచరణం విఘ్నాలు లేకుండా ఉంటేనే అబ్స్టకల్స్ లేకుండా ఉండాలి మళ్ళీ దీంట్లో ఆల్రెడీ పాపాలేమో అవరోధాలు మళ్లీ వినడానికి అవరోధాలు వచ్చాయనుకోండి కొందరు అంటూ ఉంటారు అయ్యో అయ్యయో రేపు రాలేకపోతున్నాను స్వామి ఏమి స్వామి అప్పులోడు రేపే ఇస్తాను అన్నాడు స్వామి ఎల్లుండి ఏమైందండి వాడు ఇవ్వడు స్వామి ఇట్లా మూడు సంవత్సరాలు అయిపోయింది స్వామి రేపు మధ్యవర్తులు అందరు కూర్చొని అందువల్ల ఏం ఇక్కడ గుర్చో అయ్యా ద్రవిణంచమే అని అర్థమవుతుంది అందుకని నిర్విఘ్న పరిసమాప్తి కామహమంగళమాచర్యత మనం ఈ బోధ ఈ రుద్రాధ్యాయాన్ని అధ్యయనం చేయడం సామాన్యంగా ఈ ఉపన్యాసాలు ఎక్కడ జరగవు అర్థమవుతుంది రుద్రం మీద మాట్లాడదు ప్రధమంగా ఇక్కడ వింటూ ఉన్నారు మీరు కాబట్టి గీతా ఉపనిషత్తులు అంటే చెప్తూ ఉంటాం కానీ అన్ని చోట రుద్రాధ్యాయం మీద ఎక్కడ లేదు నమ్మకం లేదు పారాయణం చేయడమే రుద్రాభిషేకాలు చేయడమే కానీ దాని యొక్క విపులమైనటువంటి అంతరార్థాలతో అధ్యయనం చేసేటువంటి భాగ్యం మీకు నాకు కలిగింది ఇప్పుడు దెర్ ఆ విఘ్నరాజ ఎందుకని విఘ్నాలకైనా రాజు అంటే ఏమిటి మనకే విఘ్నాలు లేకుండా చేస్తాడు దానికి రెండు అర్ధాలు ఆ గణపతి అమ్మ విఘ్నాలు లేకుండా చేస్తాడు తోకాడిస్తే విఘ్నాలు కల్పిస్తాడు అది అది విఘ్న అంటే అర్థం అయింది మనమే తోకాడించామను మళ్ళీ విజ్ఞాలు కూడా కల్పిస్తాను ఆయన ఏమి తోకాడించాం మీ తండ్రి గారి యొక్క వైభవం అంతా మేము వింటాం కాబట్టి మాకు ఏ విజ్ఞానం లేకుండాది అని ఇది కూడా రుద్రంలోనే ఉంది కానీ శతరుద్రయంలో కాదు ఇక్కడ కాదు రుద్రంలో కాదు వేదంలో ఉంది వేదంలో అద్భుతమైనటువంటి మంత్రం అది మీకందరికి వచ్చి ఉంటుంది నోటికి ఎందుకంటే ఇంటి పురోహితులు వస్తే ముందు దాంతో స్టార్ట్ అవుతారు ఆయన రుద్రం చమకం నమ్మకం తెలియకపోయినా ఇది మాత్రం తెలిసినది గణనా కవిం కవిన జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్పత ఆ నశ్వన్నోతి ఇది రేపు చెప్తాను మీకు గణానాం థణపతిగం హవామహే హవామహే ఆయన్ని ముందు పూజించి తర్వాత పోతూ ఉన్నాం గణానాపతిగం హవామహే కవిం కవీన ముపమశ్రవస్తమం జ్యం బ్రహ్మస్పత ఆధనం ఇది ఓం నమో భగవతే రుద్రాయ తర్వాత అక్కడి నుంచి మొదటి అనువాకం స్టార్ట్ అవుతుంది మొదటి అనువాకంలో భగవంతుణ్ణి ఆయన కృప మనకు కావాలని ఆయన కరుణ మనకు కావాలని ఈశ్వర కృప కోసం ప్రార్థన చేయడం ప్రథమానువాకం రెండవ అనువాకం దగ్గర నుంచి తొమ్మిదవ అనువాకం వరకు పరమేశ్వరుడు సర్వాత్మగా సర్వాంతర్యామిగా సర్వేశ్వరుడుగా కీర్తింపబడతాడు పదవ అధ్యాయంలో మళ్ళీ ప్రార్థనలుంటాయి పదకొండవ అధ్యాయంలో అనువాకంలో రుద్రుడు అనేక దేవతల రూపంలో కీర్తింపబడతాడు అక్కడికి రుద్రాధ్యాయం సమాప్తమవుతుంది నమ్మకం తిలిసి తెలియక చేసిన పాప మివా శివా శివా శివా తిల్లిసిలియక చేసిన పాప మి నేచేసిన దోషమెంతో తెలిసి తెలియక చేసిన పాపమెంతో శివా తెలిసి తెలియక చేసిన పాపమెంతో తెలివిరాక నేచేసిన దోషమెంతో మొయలేనిక పాపాల భారముంత మొయలేనిక పాపాల భారమంత నీ అడుగుల కడ పడివ కంఠి టుడే స్పీచ్ పాపమంతో శివా తెలిసి తెలియక చేసిన పాపమెంతోక నీ చేసిన దోషమెంతో మొయలేనిక పాపాల భారమంతా నీ అడుగుల కడ పడి శివా నీ అడుగుల కడ పడివుందు నీల కంఠ శివా శివా శివా నీ అడుగుల కడ పడివు స్వస్తి ప్రజాభ్య పరిపాలయమార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవే వర్షతు పర్జన్య పృథివీ సాని చోవర బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిర పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమీవాభిష్య d